వీనాముపమశ్రవస్తాజిన్ బ్రహ్మణా బ్రహ్మణస్పట శృణోిశే సాదర్రీమహాగాధిపతాశివసమారం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతందే గురు పరపరా ఓం భక్ణే కర్ణే కృష్ణే రామదేవా భగ్ం పశ్యేమాక్షజ్రాంగీ స్వాంస స్నూమదేవృతరాయ స్వస్తి నో ఋద్ధశ్రవాస్తిన పూషా విశ్వేలాస్తి నష్టో అరిష్టనై స్వస్తి నోగహస్పచర్ధాూ ం శాంతిశ్శాంతిశాంతి అనుమాత్రే వైధర్మే జాయమానే విపశి అసంగస్ కిముతావ్యుతి మనం తొంభై ఆరో శ్లోకం పూర్తి చేశాము ఇప్పుడు తొంభై ఏడు అసంగత ఆత్మస్వరూపము అజము ఆత్మచైతన్యమునందు జ్ఞాన జ్ఞానస్వరూపము ఆత్మ అంటే జ్ఞానము ఆకాశము వంటి వ్యాపకమైన జ్ఞానము అదే బ్రహ్మ ఆత్మస్వరూపమున్నదే ఈ సకల జగత్తు ప్రకాశిస్తూ ఉంటుంది జగత్తులో ఎన్ని ద్వంద్వములు వైరుధ్యములు ఉంటాయో అవేమీ కూడా ఆత్మస్వరూపంలో సంక్రమించవు ఆత్మచైతన్యము వాటిని ప్రకాశింపజేస్తుందే తప్ప వాటిలో అది సంక్రమించదు సినిమా తెరండి ఎగ్జాంపుల్ సినిమా తెర ఆ దృశ్యముల చేత సినిమాలోని దృశ్యముల చేత ప్రభావితం కాదు వర్షం కురిస్తే తెర తడవదు మంటను వస్తే తెరగ మండదు శృంగారమైనా కరుణమైన ఏ రసమున్నా తెర ప్రభావితం కాదు అంతేకాదు తెర కూడా ఆ దృశ్యములను ప్రభావితం చేయదు తాను ప్రభావితం కాదు దృశ్యములను తాను ప్రభావితము చేయదు అసంగత బొత్వేస్ కంప్లీట్ అసంగత అదే ఆత్మచైతన్యం యొక్క లక్షణము అది దాని ధర్మం ఆత్మ అద్వయము తర్వాత అజము నిర్విశేషము సమము ఆకాశ కల్పము అని ఈ విషయాన్ని మనం దృఢంగా చూసున్నాము దీంట్లో ఒక్క పిసరు తేడాన్ని మీరు చేసినట్లయితే అణుమాత్రేపు వైధర్మే ఆత్మయందు ఈ ధర్మములు లేవు ఆత్మ సంక్రమించదు ఆత్మయొంగ ఏది సంక్రమించదు నాయం హంతి నహన్యే అజం అవినాశి అద్వయం గుణరహితం గుణాతీతం నిరాకారం నిర్గుణం అని ఈ విధంగా ఆత్మస్వరూపం నిరూపించబడి ఉన్నది దానిలో మీరేదైనా మీకుండే ఫిక్సేషన్ కారణంగా మార్పు చేసినట్లయితే ఏ లేశం మాత్రం మార్పు చేసినా కూడా చాలా తప్పు అయిపోతుంది అలా మార్పు ఎవరు చేస్తారు అవిపశ్చిత ఆత్మస్వరూపం యొక్క జ్ఞానము లేని వారు మాత్రమే అటువంటి మార్పు చేస్తారు అలా మార్పు చేస్తే ఇక ఆ సమత్వం ఇంకా ఉండదు అసంగత అనేది ఉండదు అసంగతయే తొలగిపోతే ఆవరణ చ్యుతి అంటే అజ్ఞానము తొలగుతా ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానము ఆవరణము అది తొలగి జ్ఞానము ఉదయించుట అనేది కిముత దాని గురించి చెప్పేదేముంది అంటే కైముఖ్య న్యాయం చేత మీరు కనుక ఈ ఆత్మస్వరూపంలో వేలు పెట్టి హస్తక్షేపం చేసి దానిని చెరగొట్టుబెడితే మీరు అజ్ఞానం నుంచి బయటపడుట అనేది కల్లా శ్లోకం యొక్క తాత్పర్యము అంటే ఆత్మ చైతన్యం అనేది సకల భేదములకు విరుద్ధ విషయములకు ప్రకాశ ప్రకాశింపజేస్తూ ఉండే మౌలికమైన సర్వ జగత్తునకు అధిష్టానమైన సిద్ధ చైతన్యం ఆత్మ అంటే ఒరిజినల్ రియాలిటీ సినిమా తెర ఎన్ని కనబడతాయో వాటన్నిటికీ మూలంలో ఆ ప్రకాశం ఉంటుంది ఆ విధంగా ఆత్మ చైతన్యం అనేది జాగ్రత్త స్వప్న సుషుక్తుల అనుభవానికి వచ్చేటువంటి ఈ సర్వములకు కూడా మూలమునందు ఉంటుంది ఒరిజినల్ ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు వాటి మీద అనుభవానికి వస్తూ ప్రపంచము జగత్తు ఇవన్నీ కూడా ఆరంభమవుతాయి నశిస్తాయి పుడతాయి గిడతాయి సృష్టి స్థితి లైఫ్ బిగినింగ్ ఎండింగ్ కదా ఆత్మ చైతన్యమునందు బిగినింగ్ ఉండదు ఎండింగ్ ఉండదు సినిమా సినిమా బిగిన అవుతుంది ఎండ్ అవుతుంది మళ్ళీ బిగిన అవుతుంది మళ్ళీ ఎండ్ అవుతుంది ప్రకాశము బిగినవదు ఎండ్ కాదు అది నిరంతరంగా అలాగే అవుతుంది తర్వాత సినిమాని సపోర్ట్ చేయడానికి తేర ఉండాలి ఆ ప్రకాశమే సపోర్ట్ చేస్తూ ఆత్మ చైతన్యాన్ని ఏది సపోర్ట్ చేయదు అలాగే జగత్తు అనేది కార్యము ఆ ఆత్మ చైతన్యము ఒక విధంగా వివర్త కారణము కానీ ఆత్మచైతన్యానికి వేరే కారణమేమీ ఉండదు ఆత్మస్వరూపమునందు భాగములు అంశములేమీ ఉండవు ఆత్మస్వరూపంలో ఏ రకమైనటువంటి వికారము ఉండదు ఇది ఆత్మచైతన్యం యొక్క లక్షణం అని నా తెలుసుకోవాలి దాంట్లో ఎవేవో మార్పులను చేర్పులను మన బుద్ధికి తోచినట్టుగా ప్రవేశపెట్టి ఏదైనా నవల రాయడం వంటిది కాదుగా నవల రాయాలి అంటే వాడు సపోజ్ నాయకుడు ఉన్నాడు అనుకోండి నాయకుడు శుద్ధమైన చిత్త మొగలవాడు ఇంకా దాంట్లో విషమ ఏమీ అంత సమంగా ఉందంటే వాడు నాయకుడే కాడు వాడేదో కొన్ని తప్పులు చేస్తూ ఉండాలి ఏదో మంచి చేయాలి చెడి చేయాలి ఏదో చేయాలి వాడు మొత్తానికి వాడు శుద్ధమైన చిత్త నిరపేక్షకుడు పూర్ణుడు అసంగుడు అంటే ఇంటి వాడు నాయకుడేవి నాయకుడు కాజాలడు ప్రతి నాయకుడు అసలే కాదాలు నాయకుడే కుదరడు కాబట్టి ఆ రకంగా మీరు నాయకుడి కోసం ఒక నాయకుడు హీరో కోసం చూస్తూ ఉంటే అలా వెతుకుతారు మతంలో ఏం చేస్తారంటే దే ఆర్ సెచింగ్ ఫర్ అీరో దే వాంట్ ఎ హీరో ఆ హీరోకి దేవుడు పేరు పెట్టి అదే ద్వైతాన్ని అలా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ తలుపు వేయాల్సి ఉంటుంది కొద్దిసేపు ఎందుకంటే మనం మినీ సమ్మర్లో ఉన్నాం ఇక్కడ కాబట్టి సమ్మర్ రీవిజిట్ ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం అవుతూ ఉంటుంది ఇలా కాబట్టి తరంగములు సకల తరంగములు ఎలా అయితే సముద్రమునందు ఉన్నాయో సకల పదార్థములు బాహ్యమునందులవి అలాగే ఆంతరములు బాహ్య పదార్థములు అంటే ఘటపటాలు ఆంతరములు అంటే సుఖ దుఃఖాదులు శోకము ఇత్యాదులు ఇవన్నీ కూడా ఆంతరములు బాహ్యములు కూడా అంటే ది థింగ్స్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఇవన్నీ కూడా ఆ శుద్ధ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి తరంగములు సముద్రమునందువలే కాబట్టి ఆ సముద్ర సందర్భంలో సముద్ర స్వరూపము జలము అతి ప్రముఖమైనది కానీ దాని ఎందుకు ఏ తరంగాలు ఉన్నాయా ఎన్ని తరంగాలు ఉన్నాయో ఎత్తుగా ఉన్నాయా పలంగా ఉన్నాయా తక్కువ చిన్నవిగా ఉన్నాయా పెద్దవిగా ఉన్నాయా ఈ రకమైన మీమాంస వ్యర్థం ఇప్పుడు కొంతమంది అలా కూడా చేస్తారు ఎలాగంటే న్యూయార్క్ దగ్గర తరంగాలు చిన్నవిగా ఉంటాయి వర్యాజ్ శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర తరంగాలు పెద్దవిగా ఉంటాయని ఇదే పిచ్చి బీచ్ ఈ బీచ్ కంటే ఆ బీచ్ బాగుందని ఆ బీచ్ కంటే ఈ బీచ్ బాగుంది లోకంలో అనేక రకాల పిచ్చి ఉంటుంది ఏదో కొంత విధర్మతని చూపిన సార్ బీచెస్ సమానమే అన్నారనుకోండి మీరు ఇంట్లో కూర్చోవలసి ఈ బీచ్ కంటే అది బాగుందంటే ఓహో ఇది దూషంగానే సరే బయలుదేరి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టం ఒకసారి నేను తీర్థయాత్ర వాళ్ళతోటి తగులు బై మిస్టేక్ ఐ ఫౌండ్ మైసెల్ఫ్ ఇండియా కంపెనీ ఇంకా మళ్ళీ ఎప్పుడూ ఆ పొరపాటు చేయలేదు ఒక్కసారి చూసాం సరే జీపో జీపో లేకపోతే వ్యాన్ ఎండ తిండి తిప్పలు వాటి కోసం కొంచెం శ్రమ సరే ముందు గణేష్ దర్శనము సరే గణేష్ దర్శనం అయిపోయింది అయిపోయి మెయిన్ రోడ్డు మీద మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఎక్కడో దేవీ దర్శనానికి వెళ్తున్నాం ఈ గణేష్ దర్శనానికి దేవీ దర్శనానికి దేవీ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసి అక్కడ ఎవరు ఉన్న మెరుగు జనాలి అప్పటికే ఆలస్యం అవుతుంది ఈ లోపల అంటాడు మనం వెళ్ళిపోతున్నాం కదా పది మైళ్ళలో పక్కకు వెళ్ళినట్లయితే నాలుగు మైళ్ళు ఐదు మైళ్ళో అక్కడ వరదరాజస్వామి ఉన్నాడు మరి వరదరాజస్వామిని దర్శనం చేయరా అని అంటే మరి వరదరా అందులో వరాలు స్వామి ఆయన్ని దర్శనం చేయబోతే ఎలాగా జీబులో పది మందులు ఉంటే పునః ఆరుగురు ఉంటే ఐదుగురు ఎస్ ఎస్ ఎస్ అన్నాడు నేను ఒక్కడే మిగిలిన ఇప్పుడు నేను ఏమనాలి నేను నేను ఎప్పటికే చూడండి మీరు చూసిన గణేషుడు వరదరాజు కాదా చూడబోయే దేవత వరదరాజ్ఞి కాదా మళ్ళీ ఇంకొక ఈ రెండింటికన్నా భిన్నంగా ఇంకో వరదరాజు అవసరం అయ్యాడా ఇది ఈ రకంగా మొదలెట్టద్దు సో మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ లక్ష్యం ఏమిటి ఆ దేవి దర్శనం చేసి వచ్చి తులజ్యాదేవి అని అక్కడికి వెళ్ళి దర్శనం చేసి వచ్చారు అది కదా లక్ష్యం దర్శనం చేసి అక్కడ భోజనం చేయాలి అది కదా లక్ష్యం నీరసంగా ఉంది మీరేమో మధ్యలో వరదరాజు సుబ్బరాజు ఇలా వదిలిపెడితే ఎప్పటికీ ఆ దర్శనం పుట్టితే నేను ఎప్పటికి భోజనం చేశాం అని నేను కోప్పడా డోంట్ మేక్ సచ్ ప్రపోజల్స్ ఇన్ మిడిల్ సో అలా ఉంటుంది సరే ఎందుకునో తెగించి చెప్పాను లేకపోతే ఒకప్పుడు మొహమాట పడాల్సి ఉంటుంది మొహమాటం సరే ఇతరుల ఏడల మొహమాటం సరే సపోజ్ హృదయంలో అయ్యి ఈ వరదరాజు మన కొంప ఉంచుతాడేమో భయం కూడా ఉందనుకోండి నా దర్శనం నేను చేయకపోగా ఇంకో అరహజల మంది దర్శనాన్ని కూడా చెడగొట్టేనేమో నాకు పాపం వస్తుందేమో భయం ఉందనుకోండి ఇంకా అయిపోయాడంతేవాడు వాడు కృష్ణార్పణం అయిపోతాడు కాబట్టి వెరీ డిఫికల్ట్ వెరీ టఫ్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దిస్ వైధర్మం అంటే ఏదో పెడతాడు సమ్థింగ్ మనస్సు ప్రశాంతంగా ఉండనివ్వరు దాంట్లో ఏదో సమ్ సెంటిమెంట్ ఏదో పెడతారు దీన్ని విషీవాషి సెంటిమెంటాలిటీ అంటారు విషీవాషి అంటే వ్యర్థమైన ఎందుకు కొరగాని సెంటిమెంటాలిటీ సెంటిమెంటాలిటీని తెలుగులో ఏమనాలి భావావేశంలోనో ఏదో అనాలి సంథింగ్ లైక్ దట్ కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే సముద్రంలో తరంగములో ఇలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఆ చర్చ వ్యర్థం అదేవిధంగా ఆత్మచైతన్యంలో ప్రకాశించే జాగ్రత్త అవస్థలో ఉండే కంటెంట్ అది అది విషయం కాదు అది సందర్భమే కాదు ఎందుకంటే ఆ కంటెంట్ డ్రీమ్ లైక్ ఇప్పుడు మనం అందరం సమావేశమయ్యి నిన్న రాత్రి కలగన్న వాళ్ళందరూ కూడా తాము కన్న కళలను ఇక్కడికి వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పది నిమిషాల సమయం వివరించి చెప్పుడు అని పురమాయించి మీరు పది మంది చెప్తే మనందరం బుద్ధిని వింటుంటే ఏమన్నా సో కనుక ది కంటెంట్ ఆఫ్ అవేర్నెస్ ఆ చైతన్యంలో ఏది ప్రకాశిస్తుందో అది అది ఇంపార్టెంట్ కాదండి అది విద్యారూపం అది స్వప్నము అదే దాంట్లో వాస్తవికత లేదు ఆ చైతన్యమే యథార్థం కాబట్టి అది దానిని ఆ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత వైధర్యము అనేది అంటే ఒకటి ఒకటి హెచ్చు ఇంకోటి తగ్గువ మంచిది ఇంకోటి మంచిది కాల్చేటది ధర్మము అధర్మము పుణ్యము పాపము ఈ వైధర్యము అనేది ఈ లెవెల్స్ ఆ కాంట్రాస్ట్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ లెవెల్స్ ఇవన్నీ కూడా జాగ్ర చేతనలో ఉంటాయి స్వప్నచేతనలో ఉంటాయి జాగ్రత్త చేతనలో ఉండే వైధర్మ్యము స్వప్నములందల వైధర్ణ్యము సుశుక్తి ఎందు అభావంలో ఉంటుంది వైధర్మ్యము యొక్క అభావంలో ఉంటుంది వెరాజ్ ఆత్మస్వరూపములో ఏ లెవెల్స్ ఉండవు లెవెల్స్ ఉండవు కాబట్టి లెవెల్స్ యొక్క అభావం మనకు ప్రసక్తియే లేదు ఆత్మ చైతన్యంలో లెవెల్స్ ఏమీ ఉండవు అది శుద్ధము ఏకరసము హోమోజీనియస్ ఏకరసము ఘనము అంటే అది సర్వదా సర్వ దేశములందు సర్వకాలములయందు ఏకరూపంగానే అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది తప్ప దానియందు వైధమ్యమేమీ ఉండదు తర్వాత ఆత్మ చైతన్యమునందు ద్వైతము అంటే ద్వైధీభావం ద్వైధీభావం కాదు డిఫరెన్స్ డివిజన్ డ్యువాలిటీ ద్వైతము సుతరాము ఉండదు మీకు జాగ్రచ్చేతన అని అన్నారంటే ద్వైతం వచ్చేస్తుంది ఎలాగా ఆ చేతనకి ద్రష్టను నేను దృశ్యము ఇది ఆ విధంగానే జాగ్రత్త అవస్థ అంటే ద్వైత రూపంగా ఉంటుంది కానీ జాగ్రేతనకు మూలంలో ఉండే ఆత్మచైతన్యం ద్వైతం అనేది లవలేశమైన ఉండదు అది శుద్ధమైన సత్ ఆత్మచైతన్యము శుద్ధమైన సత్ స్వయం ప్రకాశమైన సత్ సో దాని ఎందు నామరూపముల యొక్క సంస్పర్శ ఉండనే ఉండదు దానికి నామము ఉండదు రూపము ఉండదు అందుకే వ్యవహారం కోసం కన్వే చేయటం కోసం ఏదైనా ఒక నామాన్ని మనం పెట్టుకోవడమే తప్ప దానికి నామముండదు రూపముండదు అది ప్యూర్ సైలెన్స్ రూపంగా ఉంటుంది దాని స్వరూపము ప్యూర్ సైలెన్స్ మీరు సైలెన్స్ విధులు పదప్రయోగం చేశారంటే వైధర్మ్యాన్ని తీసుకొచ్చేస్తారు కాబట్టి ప్యూర్ సైలెన్స్ రూపంగా ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైమ్ అబ్సల్యూట్లీ రియల్ అంటే నిరపేక్ష సత్యం ఇప్పుడు ఘటము ఉన్నది అంటే అది సాపేక్షమైన సత్యంగా భాషిస్తూ ఉంటుంది ఇంద్రియములు మనస్సు చేత గ్రహింపబడ్డప్పుడు మాత్రమే దాని ఉనికి ఘటరూపంగా ఇంద్రియములు మనస్సు గ్రహించకపోతే ఘటరూపమైన ఉనికి లేనే లేదు అది సాపేక్షములు ఆ శుద్ధ చైతన్యం ఆత్మ నిరపేక్షమైన సత్యము అబ్సల్యూట్ రియాలిటీ ఆ దాన్ని ఆ విధంగానే మనం గ్రహించాల్సి ఉంటుంది భాష్యకారుల మాట చూద్దాము ఇత అన్య అంటే ఇంతకుముందు చెప్పిన అది అవతారిక ఇతో అన్యషాం వాదినాం ఇంతకుముందు చెప్పినటువంటి ఏ ఆత్మతత్వం కదలదు దానికి భిన్నంగా వాదించేవారు ఇతర వాదులు ఎవరైతే ఉన్నారో అంటే ద్వైతులు అని అర్థం సో కూటస్థం బ్రహ్మ అని చెప్పాము ఆ ఆత్మచైతన్యము జ్ఞానము అసంగము అని కూడా అంటే వెలుతురు ఇది ఎలా ఉందంటే సినిమాలో వెలుతురు ఆ ప్రకాశము సత్యమే ఆ ప్రకాశంలో కనబడే దృశ్యాలు కూడా సత్యమే సత్యమని వారిస్తారు దానికి ఏదో లాజిక్ పెడతారు వాడు పెట్టే లాజిక్ ఎలా ఉంటుందంటే అది సందర్భంగా ఉండదు దాన్ని నిలబెట్టడం కష్టం కానీ ఏం చేస్తారంటే ఎదురుదాడి చేస్తాం ఎదురుదాడి అని ఒకటి ఉండే కౌంటర్ అటాక్ అంటే వాడు ఏం చేస్తాడంటే వాడు చేసిన ప్రతిపాదనని అపో దాన అపో ఆదు మంచి చెప్పినప్పుడు దానిని సమర్థించుకోవాలి కానీ అది వాడికి జాతకాదు ఎందుకంటే అది సమర్థించుటకు యోగ్యమైనది కూడా కాదు అది వాడికి తెలుస్తూ ఎప్పుడైతే తన ప్రతిపాదన వీగిపోతుందో వాడు అహంకారం దెబ్బతింటుంది అక్కడ వీగిపోయేది ప్రతిపాదన కాదు అహంకారం కాబట్టి వాడు ఏం చేస్తాడంటే శేషం కోపేన కూరయ్యతని కాబట్టి ప్రతిపాదనకి వచ్చే అపోజిషన్లని యుక్తియుక్తంగా ఎదుర్కోవటానికి బదులుగా ఎదురుదాడి చేస్తారు కౌంటర్ అటాక్ చేస్తారు సో కాబట్టి ఆ రకంగా కౌంటర్ అటాక్ చేస్తారు సినిమా సత్యం కాకపోవడం సత్యం ఏంటంటే సినిమా సత్యం ఏమిటా అంటే మరి అంతసేపు కూర్చుంది ఎంజాయ్ చేసావు సత్యం అవ్వాలి కదా సత్యం కాకపోతే ఎంజాయ్మెంట్ ఎలా వస్తుంది సుఖం వచ్చిందా దుఃఖం వచ్చిందా సుఖ దుఃఖాలు కలిగేయాలా కాబట్టి వాటికి మూలంలో ఉన్నటువంటి ఫలం మూలంలో ఉన్న హేతు ఏదో ఒకటి ఉండాలి హేతువులేమున్న సుఖదుఖాలు ఇలా మొదలంటే అంటే స్వప్నంలో సుఖదుఖాలు ఉంటాయి అంతా మిచ్చి కదా స్వప్నం మాత్రం మిచ్చ అవుతుంది ఎదురు అద్వైతం ఏమిటి లేదంటే కర్మ చెప్పింది కదా కర్మ చెప్తూ ఉంటే అద్వైతం ఎలా కుదురుతుంది అక్కడ ఇంద్రుడు నువ్వు ఒకటేనా అని ఇలా ఎదురు దాటి చేస్తాడు మన అసెంబ్లీలో చేసినట్టుగా అంతేకాదు అత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం అబోహ్ చాలా కష్టం అంటే వాళ్ళతో మనం వాదనకి దిగకూడదు ఇలా సైలెంట్గా ఉండిపోవాలి ఎందుకంటే వాడి బుద్ధికి దేమో ఎక్కి అది బుద్ధిలో ప్రవేశించాలి నమస్కారం చేసి ఒక కప్పు కాఫీ ఇచ్చి పంపించే అంటే కాఫీ ఇచ్చి ఎందుకంటే మనకేమి ఎవరి మీద వ్యతిరేకం లేదు అని కాబట్టి ఈ వాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒప్పుకో రజము అంటే అవిద్వద్దృష్ట్యా క చిదవి జన్మాంగీకారే జ్ఞానస్య తదనుషంగిత్వైన అసంగత్వాలు ఇప్పుడు అజ్ఞానం ఉంటాడు అజ్ఞానం అంటాడు పుట్టింది అంటాడు ఏమండ పుట్టేడు పుట్టినవాడెవడు జీవుడు వాడి స్వరూపం ఏమిటి జ్ఞానము జ్ఞానం చేతనుడు కదా చేతనుడు పుట్టాడు అంటాడు మరి చేతనుడు పుట్టాడు అంటే మరి చైతన్యానికి పుట్టుకొని అంగీకరించినట్టు అవుతుంది కదా అవును అంగీకరించు అంటే పుట్టింది అంటే అంతకుముందు విచ్చింది చెప్పాల్సి ఉంటుంది అంటే జన్మ మరణములో ఉన్నాయంటే దానికి హేతువులైన కర్మఫలము రూపము చైతన్యానికి సంక్రమిస్తుందని చెప్పాలి కొంచెం చెప్పు ఇంకా అసంగత అయినటువంటి అవును అసంగత లేదు అని ఈ అసంగతకి కిలోదకాలు వాళ్ళు జన్మ మృత్యువు ఈ వాటినే నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఈ వాదులు చేస్తారు అటువంటి వాదుల యొక్క సిద్ధాంతము అయోగ్యమైనది अ श्लोक चुप्त इतवा अणु अल्पेपी वैधर्मे वस्तुनी बहिंतर्वा जाये उत्पद्यने वस्तु आत्मतत्व अरे परमा दा यक वैधर्म्यों ये कोईधर्म्यम सर వైధర్మ్యము అంటే ఆత్మ వైలక్షణ్యము శుద్ధమైన అద్వితీయమైన ఆత్మ అని కాకుండా ఏదో ఒక విశేషం పెట్టడం విశేషం పెట్టాలి ఇప్పుడు నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఇది పుస్తకము ఇది బల్ల ఏమండి అన్నప్పుడు భేదము మనకి తెలుస్తోంది భేదం ఎలా వచ్చింది దీనియందు ఉన్న విశేషము ేనిలో లేదు పుస్తకంలో విశేషము బల్లయందు లేదు విశేషం కారణంగా భేదము నిర్ధారితమైనది ఏమిటి విశేషము పుస్తకంలో ఉండి బల్లలో లేనిది బల్లయందు ఉండి పుస్తకంలో లేనిది ఆ విశేషములు ఏవి అంటే పుస్తకత్వము అలాగే దీనికి ఏదో దారు చెక్కనక దారుత్వము అనే ఒక విశేషం అది బుద్ధి ఎందుకు తెలుస్తూ ఉంటుంది దారు చెక్క పుస్తకము విశేషం మీరు ఆ నిర్విశేషమైన తత్వం రెండింట్లోనూ ఉంటుంది పృథివీ అంశ రెండు కూడా పృథివీ నిజానికి రెండు కూడా వుడ్ నుంచి వచ్చేది టచ్ వుడ్ అన్నారనుకోండి టచ్ వుడ్ ట వుడ్ ఇది టచ్ చేసినా టచ్ వుడ్డే ఇది టచ్ చేసినా టచ్ వుడ్డే ఇంకేం విశేషం ఉంది విశేషం కాబట్టి మీరు భేదం కావాలంటే ఓ విశేషాన్ని పెట్టాలి విశేషముక అతీతంగా నిర్విశేషమైనది అంటే సమము అటువంటి సమమైన తత్వమునందు మీరు నిలిచి ఉంటే విశేషమే లేదు కాబట్టి ఆత్మస్వరూపంలో ఎత్కించి వైధర్యాన్ని దానికి ఇతరము విశేషం దీంట్లో పెట్టడం ఆత్మలో పెట్టడం ఆత్మకంటే ఇతరమునందు విశేషం పెట్టడం దేవుడు జీవుడు ఏమిటంటే రెండు విధ తేడా ఎందుకు వచ్చింది అంటే దేవుడు చేతనుడేగా అవును జీవుడు కూడా చేతనుడే అవును దేవుడు అంటే జ్ఞానస్వరూపుడు అవును జీవుడు ఉన్నా జ్ఞానస్వరూపుడే అవును ఇలా మాట్లాడితే మీకు వైద్యం మీకు తేడా కనపడదు ఇక్కడ ఏం తేడా వస్తుంది మీరు తేడా పెట్టాలి ఏమని పెట్టాలి దేవుడు అంటే కొంచెం మొరటుగా చెప్పమంటారా సూక్ష్మగా లేకపోతే మర్యాద సభా మర్యాదను అనుసరించి చెప్పబడారా ఎలా చెప్పుంటారు ఎలా చెప్పుంటారు మొరటగా చెప్పుంటారా ఆ దేవుడు లక్ష్మీదేవి అనే ఆవిడికి భర్త వీడు వెంకమ్మోగుడు అయింది ఇంకా ఇంకా తేడా అంతా విశేషమే ఇంకా ఏకత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఇది మొరటు లేదా కొంచెం సౌమ్యంగా చెప్పాలంటే దేవుడు వైకుంఠంలో ఉంటాడు వీడేమో పద్మరావర్లో ఉంటాడు ఇంకే విశేషమే అంతా విశేషమే కాబట్టి వైధర్మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేసేస్తే అంత భేదం సో ఆ విధంగా వీళ్ళు వస్తువునందు వైధర్మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు బహి అంత బహి ఇది ఘటము ఇది పాఠము అని విశేషాలని వైరుధ్యములను దాంట్లో ఇంకా అంతః వీడు సుఖం అనుభవిస్తున్నాడు వీడు సుఖి వాడు దుఃఖి ఇద్దరు ఒకటేనా సుఖీ దుఃఖి ఒకటేనా వాళ్ళింటో పెళ్ళవుతోంది ఆ కన్యాదాతి ఎలా పెడితే అలాగా చాలా ఉల్లాసంగా ఉన్నాడు అదే ప్యాక్లో ఇంకో కొంత పోయారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ భౌర్మని ఏడుస్తున్నారు ఒకటేనా అని ఏదో పెడతాడు ఇలా లోపల వైధర్మ్యం మనస్సులో బాహ్యమైన జగత్తునందు వైధర్మ్యం పెడతాడు పెడితే ఆ సమత్వము చెడిపోతుంది కాబట్టి అసంగతి ఎక్కడ కుదురుతుంది ఇప్పుడు సుఖి సుఖి సుఖియే దుఖి దుఃఖియే అంటే సుఖమును ప్రకాశింపజేసే జ్ఞానము సుఖి చేతనుడై ఉండాలి దేనికైనాను దుఃఖాన్ని ప్రకాశింపజేసే జ్ఞానము దుఃఖి కాబట్టి ఈ జ్ఞానం వేరు ఆ జ్ఞానం వేరు కాబట్టి వీడు వేరు వాడు వేరు అని అసంగత పోసాగదు ఆ విధంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు తర్వాత పైగా ఈ వైధర్మ్యం పుడుతోంది లోపల వైధమ్యాన్ని చెప్తారు బయట వైధమ్యాన్ని చెప్తారు అలా వైధమ్యమును చెప్పినట్లయితే అన్నీ పుడుతూ ఉన్నాయి వ్యాయామానే ఉత్పద్యమానే ఆ విధంగా వ్యాఖ్యానం చేసినట్లయితే అదేమవుతుంది ఎవరు వ్యాఖ్యానం చేస్తారంటే అవిపశ్చిత అవివేకిన వివేకము లేని వారు ఇటువంటి వ్యాఖ్యానాన్ని చేస్తూ ఉంటారు చూడండి వివేకము లేకుండా అంటే ఆత్మకి అనాత్మకి మధ్య నుండే తేడా తెలుసుకోకూడదు అది వివేకము లేకుంకుట అంటే మీరు అనాత్మను ఆత్మగా స్వీకరించటము అంటే అసలైన ఆత్మని మరిచిపోయి అనాత్మనే ఆత్మగా స్వీకరించడం అసలైన ఆత్మని మరిచిపో ఇలాంటి కథలేవో వింటూ కథల్లో చెప్తారు వీడు ఏదో సముద్రంలో వెళుతూ ఉంటాడు పడవలో ఆ పడవ మునిగిపోతుంది ఓ కెరటం వీడిని తీసుకొచ్చి సముద్ర తీరంలో ఎక్కడో పారేస్తుంది అది కొత్త ద్వీపం వీడు ఎప్పుడూ తోడలేదు ఆ దెబ్బ ఏదో తగిలి ఆ జల సముద్రంలో పడిపోయిన కారణంగా వీడికి విస్మృర్తి వచ్చేస్తుంది అంతా మరిచిపోతాడు వెళ్ళి జీవిస్తూ ఉంటాడు అక్కడ వాళ్ళలో కలిసిపోతాడు అక్కడో అమ్మాయిని వెళ్ళాడు వెళ్ళాడి అక్కడ సంతానము గృహస్థుగా జీవిస్తూ ఉంటాడు సో అప్పుడు ఒక ఇరవై ఏళ్ళు అయిన తర్వాత సడన్గా ఆ పాత జీవితానికి సంబంధించిన తల్లిదండ్రులు కనబడతారు అప్పుడు సడన్గా అన్నీ గుర్తుకొస్తాయి నువ్వు ఇలాంటి కథలేవో చెప్తా అంటే వాడు తన స్వరూపాన్ని మరిచిపోయాడు మా చిన్నప్పుడు కథ ఉండేది అది దాని పూర్తి కథ ఏటో గుర్తులేదు ఒకనొక ఏగ అనగనగా ఒక ఏగ ఉండేది ఆ ఏగ తన పేరు మర్చిపోయింది ఇల్లు హీగే హీగే అలుగుతుంది ఇల్లు ఆ ఇల్లు అలుగుతూ పేరు మరిచిపోయారు మరిచిపోతే పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మా పెద్దమ్మా నేను ఏగది నా పేరు మరిచిపోయాను నీకు తెలుసు అని అడుగుతున్నాను అంటే ఇలాగేదో కథ ఉంది సో ఆత్మస్వరూపము యొక్క విస్మృతి ఆత్మస్వరూపాన్ని విస్మృతి చెంది దేహాదులు ఎందు ఆత్మభావమును కలిగి ఉండి అసలైన ఆత్మస్వరూపాన్ని విస్మరించుట ఏది ఇది ఏ అజ్ఞానము ఇది ఏ చీకటి డార్క్నెస్ అంటే ఇదే సో అవివేకిన అంటే ఏమిటో వివరిస్తున్నాను నేను ఈ అవివేకం ఎలా వస్తుందంటే మీరు సినిమా తెర మీద కనపడే దృశ్యాలలో లీనమైపోతే ఇదంతా కూడా మిథ్యా ప్రకాశమే సత్యము అని మీకు గుర్తుకి రాదు దాన్ని గుర్తించలేకపోతాను అదేవిధంగా జాగ్రత్త అవస్థ మిథ్యాన్ని గుర్తించలేరు ఆత్మ చైతన్యమే సత్యమోని గుర్తించలేరు ఎప్పుడు ఆ జాగ్రత్త వ్యవస్థలో ప్రకాశించేటువంటి నానాత్మముతోటి అంతర్లీనమైపోయి వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోతా ధనాత్మయందు ఇన్వాల్వ్ అయిపోతా సుఖమునందు దుఃఖమునందు అనుకూలమునందు ప్రతికూలమునందు ఇన్వాల్వ్ అయిపోతా అనుకూలం కావాలని పట్టుకుంటాడు ప్రతికూలాన్ని ద్వేషిస్తాడు రెండు విధాలుగాను ఇన్వాల్వ్మెంటే ఆ విధంగా ఇన్వాల్వ్ అయిపోయి అసలైన ఆత్మస్వరూపాన్ని మరిచిపోతాం కేవలము అధికమైన ఆసక్తి కారణంగా సంసారాసక్తి అధికంగా ఉన్న కారణంగా మాత్రమే ఏకైక కారణము వీడు ఆత్మస్వరూపాన్ని మరిచిపోతూ ఉంటాడు తెలివితేటలు అంటే ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని ఎన్నడూ మరువకుండుట అది తెలివితేటలు వివేకము అంటే బాహ్యంలో ఘటం అన్నది ఉంటుంది ఎప్పుడు ఆంతరంలో ఘట జ్ఞాత ఉండాలి ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ ఘటములు తెలుసుకునే జ్ఞాత ఉండాలి ఆ జ్ఞాత ఉన్నప్పుడే జ్ఞేయం ఉంటుంది ఈ జ్ఞాతజ్ఞేయములకు అతీతమైన సాక్షి చైతన్యం ఏది గలదో అది స్వరూపము అని వీడు గుర్తిస్తూ ఉండాలి అది మరిచిపోతుంది మరిచిపోయి ఘట జ్ఞానములో ఇన్వాల్వ్ అయిపోతుంది జ్ఞాతగా ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా తనను తాను ఊహించుకుని మనిషి సంసారంలో బుద్ధుడై ఉంటాడు అటువంటి వాళ్లను అవిపశ్చిత అహో అవిపశ్చిత్ అని అంటారు షష్ఠీ బహువచనం కాదు విద్వాంసుడు జ్ఞానము లేనివాడు అవిపశ్చిత్ అవిపశ్చిత అటువంటి వారికి అసంగత ఉండదు అసంగత అసంగత్వం సదా నాస్తి సదా నాస్తి వాడికి అసంగము సదా నాస్తి అంటే సర్వదా ఉండదంటే అపురూపత ఉంటుందని కాదు అలా కాదు ఆ వాక్యం సదానాస్తి అంటే ఏకాలమునందైనా ఉండదు ఏకాలమునందైనా సరే అంటే అట్ ఎనీ టైం ఎవర్ హీ కెన్ నాట్ హ్యావ్ ఎవర్ అసంగత నాన్ అటాచ్మెంట్ పోనీ నాన్ అటాచ్మెంట్ ఎందుకు కొని అటాచ్మెంట్ ఉంటే నష్టమేమిటి చాలామంది అటాచ్డ్గా ఉంటారు ఉంది ఆ పౌన్లండి అటాచ్మెంట్ ఉంటే తప్పేమిటి నా వాళ్ళు నా కొడుకులు కూతుళ్ళు నా నా వాళ్ళు నా ఇల్లు నా వాటి దీంతో తప్పే ఉంది అని ఆ తప్పు తప్పులు ప్రసక్తి కాదు దిస్ ఈజ్ నాట్ అబౌట్ లీగల్ ఇష్యూస్ ఆర్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ పుణ్యపాప ఇష్యూస్ ఆత్మస్వరూపానికి సంబంధించిన విషయం మీరు ఏ అంశమునందైనా ఆసక్తిని పెట్టుకుంటే దాని కారణంగా మీ హృదయంలో భయము నిర్మాణం అవుతుంది కాబట్టి భయం ఎందుకు ఉండాలండి ఈ ఆర్టికల్ ఉంది ఐ లవ్ దిస్ ఐ లైక్ ఇట్ ఇంట్లో భయానికి హేతువేమిటి అంటే చూడండి ఇవన్నీ కూడా వినాశాన్ని పొందుతాయి మీ చేత ఇష్టపడే సర్వము వినాశముని పొందుతుంది అది ఎడ వస్తువులు కావచ్చు లేకపోతే మనుషులు కావచ్చు ఏం కావచ్చు అమెరికాలో చూశాను నేను చాలాసార్లు చూశాను యానిమల్ హాస్పిటల్ అని ఉంటుంది మనుషులకే హాస్పిటల్స్ లేక మనం సతమతం అవుతూ ఉంటాము యానిమల్ హాస్పిటల్ అని ఆ హాస్పిటల్లోకి వెళ్తే ఐసీయూ కూడా ఉంటాయి యానిమల్స్ ఈ యానిమల్ బంధువులు వీళ్ళు పురుషులు మానవులు వీళ్ళు ఆ యానిమల్ ఎప్పుడైనా చచ్చిపోతే దానికి ఏదో ఉంది ఏ ఏడువడానికి కలిగి ఉండడానికి సపరేట్గా రూమ్ పెడతాడు పైన రాసి ఉంటుంది అది పేరేదో కుర్తుంది అది మార్నింగ్ రూమ్ మార్నింగ్ రూమ్ అని రూమ్ పెడతాడు ఎయిర్ కండిషన్డు లోపలేమో కుర్చీలోనే ఉంటాయి మైల్డ్గా లైట్ ఉంటుంది దాంట్లో మీరు వెళ్తే ఆ సందర్భాన్ని బట్టి అప్పుడే కనుక ఏదైనా యానిమల్ దేహత్యాగం చేస్తూ ఉంటే అక్కడ మార్నింగ్ చేస్తూ ఒకటి ఉంటాడు అంటే మీరు అక్కడ వార్డులో కూర్చుని అయ్యో అమ్మో బోర్ బోరు అలా ఏడవడం ఒప్పుకోరు వాళ్ళు నువ్వు ఏడవ నొచ్చుకుంటే నీకు ఏడవడానికంటూ ప్రత్యేకంగా ఒక ఏదో ఒకటి ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళి కూర్చొని ఏడవాలి అక్కడ కూడా కార్పెట్ మీద కూర్చొని ఏడిస్తే వాళ్ళు ఇష్టపడరు కుర్చీ ఉంటుంది కుర్చీలో కూర్చొని ఏడవాలి పద్ధతిగా ఏడవాలి కాబట్టి అంటే ఆసక్తి సంసార ఆసక్తి ఎలా ఉంటుందో సంసారంలో యొక్క ఆసక్తి లాగే ఉంది ఆ డాక్టర్ గారు నా దగ్గర పాఠం వినేవారు ఆయన చెప్పారు స్వాభీజీ మీరు అన్నట్టుగా ఉండరు జనం అందుకోసం ఈ రూమ్ అవసరం అని చెప్పింది అన్నాడే వీళ్ళు దుఃఖించడం కోసం రూమ్ పెట్టే కాబట్టి అటాచ్మెంట్ ఇంప్లైస్ ఫియర్ మీరు కుక్కనో పిల్లినో పట్టుకునే నాది నాది అని దానికో పేరు పెట్టి ప్రేమగా పిలుచుకుంటూ కూర్చుంటే ఈ మొత్తానికంతకీ ప్రైజ్ పే చేయాల్సి ఉంటుంది దుఃఖ రూపం కాదు అటాచ్మెంట్ ఆసక్తి ఉంది అంటే ఫియల్ తప్పదు భయము మనిషిని దాసునిగా తయారు చేసుకుంది సేవు కింద తయారు చేసుకుంది కింకరుడుగా తయారు చేసుకున్నాడు నిజానికి నేను దేవుడికి దాసు దేవుడికి దాసున్నట్టు ఉంటాడు ఎందుకంటాడు ఆ దేవుడు ఏం చేస్తాడో ఏదైనా ఆపద నెత్తిమీద వేసేస్తాడేమో అనే భయం ఆపద ఎవరినెత్తి మీద వేస్తాడు శుద్ధ చైతన్యం నెత్తి మీద ఆపదయం వేస్తాడు దేహాభిమానం కలిగిన పరిచ్ఛిన్న జీవు నెత్తి మీద ఆపద వేస్తాడు శుద్ధ చైతన్య ఎత్తి మీద ఆపదయం వేస్తాడు దీనికి ఒక దృష్టాంతం చెప్పారు మీరు వెళ్ళి మున్సిపాలిటీ కుండీలో కూర్చుంటే అందరూ చెత్త తీసుకొచ్చి మీ నెత్తి మీదే వేస్తారు అదేవిధంగా దేహము నేను మున్సిపాలిటీ కుండి అనదగినటువంటి దేహంతో అభిమానము కలిగి ఉంటే దుఃఖాలన్నీ వచ్చి నచ్చిన పడుతూ ఉంటాయి ఇదిలాగా రాకూడదంటే ఎక్కడ అటాచ్మెంట్ ఈస్ బాండేజ్ అటాచ్మెంట్ ధైర్యాన్ని నాశనం చేసి అటాచ్మెంట్ వల్ల అయితే దీని నుంచి బయటపడే ఉపాయమేమి ఈ ఆసక్తి నుంచి అంటే హౌ టు గివ్ అప్ త్యాగం చేయాలి మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే త్యాగం చేసేయాలి కానీ అల్టిమేట్గా మీకు తెలుస్తుంది మనము త్యాగం చేయవలసినది ఏదీ లేదు అని తెలుస్తుంది అది ఫస్ట్ స్టెప్ కాదు అది ఫైనల్ స్టెప్ నేను త్యాగం చేయవలసింది ఏదీ లేదు ఇది ఎలా ఉంటుందంటే ఓ మహాత్ముడు ఉన్నాడు ఇల్లు వాటిల్ వీలు చేసి సన్యాసం తీసుకున్నాడు సన్యాసం చూసుకుని కొంతకాలం సన్యాసిగా బతికిన తర్వాత తెలిసింది మనం త్యాగం చేసేవానికి పొరపడ్డాము త్యాగం చేయాల్సింది ఏది లేదు ఎవ్వడు ఎవ్వడిని త్యాగం చేసేది లేదు పట్టుకున్నది లేదు పట్టుకుంటే కదా త్యాగం చేయడం పట్టుకుంటే విడిచిపెట్టడం ఎవ్వడు ఎవ్వడని పట్టుకున్నది లేదు కాబట్టి విడిచిపెట్టేది లేదు అని అది ఫస్ట్ స్టెప్ కాదు అదే ఫైనల్ స్టెప్ అది అసంగత యొక్క పరిపక్వత కాబట్టి ఇప్పుడు నిద్రపోవాలనుకోండి నిద్రపో ఈ అసంగత అన్నది నిద్రపోవడం వంటిది నిద్రపోవాలంటే ఇప్పుడు వీడు ఆట ఆటతో కూర్చున్నాడు అనుకోండి టీవీ చూస్తూ కూర్చున్నాడు అనుకోండి సరే దాన్ని మానేసాయి విడిచిపెట్టు వెళ్ళి నిద్రపోవని చెప్తారు ఎందుకంటే దీన్ని విడిచిపెడితే కానీ నిద్రపోవడం కుదరదు అది విడిచిపెట్టాలి కానీ తర్వాత వాడికి తెలుస్తుంది నిద్రపోవడంలో మనం విడిచిపెట్టేది ఏదీ ఉండదు మనం పట్టుకుంటే కదా విడిచిపెట్టడం నిద్ర యొక్క తత్వాన్ని మీరు ఆలోచించండి మీరు అలా నడువు మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు విడిచిపెట్టుట అనే ప్రయత్నపూర్వకమైన ఎఫర్ట్ ఏమైనా ఉంటుందండి అక్కడ చేసేది ఏమైనా ఉంటుందా ఏముండదు అక్కడ ఏమిటంటే మీరు ఏం పట్టుకోలేదని మీకే స్పష్టమవుతుంది కానీ ఆ మాట మీరు టీవీ చూస్తూ కూర్చుంటే నన్ను నిద్ర ఉండదు కాబట్టి యూ డు నాట్ త్యాగం చేసేది ఏం ఉండదు మీరేంటి మీ స్మృతిలోంచి జారిపోవడమే అంటే యూ జస్ట్ ఫర్ గ్యాట్ యు ఆర్ ఆల్రెడీ అస్లీప్ అన్నీ అలా గుర్తులో పెట్టుకుని ఉంటే స్లీప్ లేదు అన్నిటినీ విస్మరించేస్తే యు ఆర్ యు ఆర్ అండ్ స్లీప్ అంతే కాబట్టి నిద్రపోవడానికి ఎలాగైతే విడిచిపెట్టడము అని ఉంటుంది కానీ వాస్తవంగా విడిచిపెట్టేది ఏది ఉండదు అలాగే ఈ అస ఈ అసంగము కూడా అట్టిది ఇంకా వ్యక్తుల విషయం వస్తువుల విషయంలో అసంగత వ్యక్తుల విషయంలో కూడా మనం చేయాల్సింది ఏమిటంటే మన వైపు నుంచి మనం పట్టుకోవడం మానేయాలి మన వైపు నుంచి మనం పట్టు కూర్చుంటాం వ్యక్తుల విషయంలో ఆసక్తి అన్నది ఉంటుంది చాలా డిఫికల్ట్ దాని నుంచి బయటపడాలని ఎవడైనా అనుకుంటే వాళ్ళకి ఏదైనా కొంత ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ మీమాంస చేస్తున్నా అంటే మేము ప్రస్తుతానికి బాలేవుల్లో ఒక అలాసక్తి కగ్గారు లేదని మీరు అనుకుంటే గాడ్ బ్లస్ యూ ఐఎమ్ నాట్ కమింగ్ ఇన్ ది వే ఎవడైనా అనాసక్తి ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అనుకుంటే ఫ్రమ్ యువర్ సైడ్ మీరు పట్టుకున్నంత గుర్ నేను పట్టుకుని ఉన్నాను పట్టుకుని ఉండడం అంటే అస్తమానం స్మరిస్తూ ఉండడం అస్తమానం టెలిఫోన్ చేస్తూ ఉండడం ఇవి ఇలాంటివి ఇవ్వ ఉంటాయి కొన్ని పట్టుకుండి లక్షణాలు ఇవ్వకుండా ఉంటాయి లేకపోతే వాళ్ళ సొమ్ము మన దగ్గర భద్రం చేసి పెట్టడం నీ సొమ్ము నేను దాచి పెడతాను లేవు అంటే ఇంకేమైపోయింది మీరే పట్టుకున్నమాట వాళ్ళు విని ఊరుకుంటారు పాపం వాళ్ళ సొమ్ము వాళ్ళు దాచుకోగలుగుతారు దే కేపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్స్ కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఇలాగే ఉంటారు ఆసక్తి మా కోడలు సొమ్ము నేనే దాచిపెడతాను కోడలు సొమ్ము నేను దాచిపెట్టానుకోండి నేను పిచ్చా ఏమన్నా సరే అంటుందా అమ్మాయి ఇంకంతకంటే ఏమంటుంది కానీ మనస్సులో ఇంకోలా అనుకుంటుంది అంటే సర్వత్రా అలా ఉంటుందని అభిప్రాయం కాదు అంటే మరోవైపు నుంచి మనం పట్టుకోవడం ఇలా ఉంటుంది సువాలి నేను చెప్తున్నా కుటుంబాల్లో ఇలాగే అంటే ఆసక్తి అలాగే మనిషిని పీడిస్తూ ఉంటుంది దీనికి ఎవడూ ఎక్సెప్షన్ లేదని అందరూ ఇదే సంసారంలో తిరుగుతూ ఉంటారు అందరూ అక్కడే అలాగ గురు గుడు గురించం తిరుగుతూ ఉంటారు పరిభ్రమిస్తూ సంసారంలో ఉంటారు కాబట్టి ఆసక్తి అనేది ఏ విధంగా పోతుంది అని మన వైపు నా వైపు నుంచి నేను పట్టుకోను విడిచిపెట్టేయడం అనేది ఏది ఉండదు విడిచిపెట్టడం అనేది ఏది ఉండదు పట్టుకోవడమే మానయ్యాలి అంతే నేను పట్టుకోను అంతే ఎందుకంటే విడిచిపెట్టేసేమో అంటే వాళ్ళు బాధపడతారు అయ్యో మనం విడిచిపెట్టేసేడే వీడు అదిదో వాళ్ళని తిరస్కరించినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు అలాగే తిరస్కరించే తిరస్కారం అనేది లేదు నేను పట్టుకోను ఫ్రీడమ్ యూఆర్ ఫ్రీ నువ్వు నాతో మాట్లాడాలనుకో నేను మీతో మాట్లాడతాను ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ ఐఎమ్ ఆల్వేజ్ రెడీ టు వెల్కమ్ యూ నాకేదైనా మీ వల్ల ఉపకారం ఉంటే నేను అడిగి తీసుకుంటా బట్ నేను పట్టుకోను అలా పట్టుకోవడం అన్నది ఉండదు అని నేనంటే నేను కాదు సో తాత్పర్యం ఏమంటే మన వైపు నుంచి మనం పట్టుకోవడం మానేయాలి ఎవరిని నేను వీళ్ళని ప్రేమిస్తున్నాను వాళ్ళని ప్రేమిస్తున్నాను వీళ్ళు నా వాళ్ళు అని మనం అనుకుని కొంతమందిని తయారు చేసి పెట్టామే మన వైపు నుంచి మనం పట్టుకోవడం మానేయాలి మరి వాళ్ళ మాట ఏమిటి ఇట్ ఈజ్ అప్ టు దాని వాళ్ళ ఇష్టం వాళ్ళు ఒకప్పుడు మనం పట్టుకోవడం మానేస్తే వాళ్ళు వదిలిపెట్టేస్తారు ఇది చాలాసార్లు అనుభవానికి వస్తుంది ఇప్పుడు నా అంతటి నేను ఫోన్ చేయను తండ్రి వాళ్ళు ఫోన్ చేయరు వాళ్ళు వదిలిపెట్టేస్తారు నా నేను ఫోన్ చేయను కానీ వాళ్ళు ఫోన్ చేస్తారు ఇట్స్ ఓకే యూ బ్లెస్ లేదా చాలా ఇప్పుడు అమెరికాలో పాఠాలు చెప్పి వచ్చేస్తాను నా అందరినీ నేను ఎవరిని మాట్లాడను నేను ఎవరికి ఇమెయిల్ ఇవ్వను ఎవరితోటి మాట్లాడను ఎవరిని టచ్ చేయను అలా వదిలేస్తాను అలా నేను పట్టుకోవడం మానేస్తాను అక్కడ ఉన్నంతసేపు ఏదో పట్టుకున్నట్టుగా అనిపిస్తాను పట్టుకోను నా వైపు నుంచి నేను పట్టుకోను ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించాలి ఇలా స్వామీజీ ఒకటి ఇలా వెనకాల ఉండే ఇదో నేను ఇక్కడి నుంచి నువ్వు పొద్దున్నే గాయత్రి చేపని చేస్తున్నావా లేదా లేకపోతే దక్షిణిస్తున్నావా ఇలా మొదలు పెడితే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు ఈమెయిల్ చూసిన వెంటనే స్వామి టీవీ అనగానే అమ్మో ఇదేదో వచ్చిందిరా అనుకున్నట్లో ఉంటుంది పూర్వం ఉత్తరం వచ్చిందంటే ముందు ఫ్రెమెంట్రోస్ చూసి అమ్మో ఇదేదో ఉత్తరం వచ్చింది అని ఎందుకంటే ఏవో దిక్కువాలి ఏముందో ఆ ఉత్తరంలోనే ఉత్తరం అంటే భయం సో ఆ అంటే ఫ్రీడమ్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేయాలి మన వైపు నుంచి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు మన మీద వాళ్ళకు కూడా మనం వదిలిపెట్టేసాం కనుక వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోలేదనుకోండి గాడ్ బ్లెస్ కదా వాళ్ళని చక్కగా బ్లెస్ చేయాలి కానీ వాళ్ళు అలా చేయలేదనుకోండి విచ్ ఈజ్ ఆల్ రైట్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చినట్లయితే బ్లెస్ చేయాల్సి కానీ అన్ని సందర్భాలలో అంటే వాళ్ళు మనల్ని పట్టుకున్నా పట్టుకోకుండా వదిలిపెట్టేసిన ఇన్ ఎనీ కేస్ ఎవ్వడు ఎవడికి బంధువు కాడు దేహానికి బంధువులు ఉంటాను తప్ప ఆత్మకి బంధువులు ఉండవు ఆత్మ బంధువు అవ్వాలంటే ఆత్మ కంటే భిన్నంగా ఉండాలి బంధువు ఆత్మ కంటే భిన్నంగా ఉంటే బంధువు అవుతాడు దేవుడు వీడు భిన్నంగా ఉంటే వీడు భక్తుడు అవుతాడు వీడికంటే భిన్నంగా దేవుడు ఉంటే ఆయన దేవుడు అవుతాడు విశేషములు ఇవన్నీ కూడా అసలు భిన్నంగానే ఉండకపోతే భక్తుడు దేవుడు అన్ని విశేషములు కూడా కలిసిపోతాయి తర్వాత మరి దేహము అనేది చూడండి దేహము అనేది అది అది మరి ఉండాలి కదా అది నిలబడాలి కదా దేహము నిలబడాలి అనేది దేహము యొక్క సమస్య మీ సమస్య కాదు దేహాన్ని మీరు మీరు దాన్ని యూ పుట్టిట్ ఇన్ ప్లేస్ లేదు నేచర్ ప్రకృతి హెజ్ పుట్టిట్ ఇన్ ప్లేస్ మీరు పోషిస్తున్నారా దాన్ని మీరు పోషించట్లేదు ప్రకృతి పోషిస్తోంది ప్రకృతి పంటల్ని పండిస్తోంది ఆహారాన్ని నిర్మాణం చేసి ఈ దేహాన్ని పోషిస్తోంది ప్రకృతి దే నేచర్స్ లాస్ ఈ దేహాన్ని పోషిస్తున్నాయి మీరేమీ పోషించట్లేదు మరి మనస్సు పోషిస్తుంది మనస్సు మీరు కాదు మనస్సు దేహము దేహము మనస్సు దేహానికి కావలసినటువంటి భోజనము మనస్సు ఏర్పాటు చేస్తుంది దేహానికి మందు కావాల్సి వస్తే మనస్సు ఏర్పాటు చేస్తుంది మీరు సాక్షిరూపంగా ఉండడమే తప్ప దేహం సర్వైవ్ అవుతా అంటే శరీర యాత్ర దేహము నిలబడుతా అనేది దేహము యొక్క సమస్య ఆ సమస్యని దేహమే పరిష్కరించుకుంటుంది ఎలా పరిష్కరించుకుంటుందో తెలుసునండి ఆహారాన్ని భక్షిస్తుంది నీటిని త్రాగుతుంది నిద్రిస్తుంది